నాలుగు వందల నలభై ఐదవ కీర్తన నీవు నట్ల నేరుపు నేరమినేడు నా ఎడకు జూడకుమీ సేవల ఎడ తృణము మేరువుగా చేసుకోగలవు నీ మహిమలను తప్పుల రంగము ఒప్పులె రంగము దైవమానే నించెదా నిప్పున వేదము సకల శబ్దము నీవేయని చాటగ వినుచు ఇప్పుడు దృష్టాంతమొకటి చెప్పెద నిందుకు సముద్రుడి తనలో చిప్పలు గుల్లలు బహురత్నంబులు చేకుని గర్భీకరించుగదా కర్మమెరంగ అకర్మమెరంగను కరుణానిధిని పూజించేదా నిర్మల వేదము చైతన్యం నీవేయని చాటగ వినుచు అర్మిలి దృష్టాంతమిందుకునొకటే అన్నీయు గర్భీకరించుకుని ధర్మాధర్మపు మనుజుల నెల్లా తగ నీ భూకాంతమోచుగదా జ్ఞానమెరగ అజ్ఞానమెరగను సారకు నిను నే అనిన వేదము శ్రీవేంకటేశ్వర అంతరాత్మనిను జాటగను ఊని దృష్టాంతము మీకుటూ సరిగా బోలుపరాధికనైనాను తానే సూర్యుడు రాత్రి గల బయట తన గుణము vege nirupugada